అంటే మీకు తో కలుస్తున్నాం తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాల్చినప్పుడే సురేష్ తమ్ము ఈ మధ్యాహ్న కాలంలో లంచ్ అవర్స్లో పదం మీకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు మళ్ళీ మీ సమయంలో సాధించవరమిచ్చని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని తన పరచాలా మన మహిమ శైలిని నింపుకొని ఆడదా మిత్రులకు మిమ్మల్ని సత్యంగా ప్రవర్తించాలా నేను ఎంత ప్రేమ అయినా ఎట్లా చూపించాలి అప్పుడు ఎటువంటి పాపం లేదు ఎటువంటి జనాతకులని పూజించు దేవుడు నిన్ను పాటడిలాగా తిని మంచిని మిగిల్చింది నిన్ను విపమన్ సైతం అనుకోతి ఆయనే నిస్మారించించునదికి నీకు అన్నం నిదె సమర్పించుకొని జీవిచేబ్రదగా తయారుచేటి ఆనందట్లాదిపုံన చైపిచే నీకొసమనే పిపి చేయమండి వింటున్నవారందరూ ఆశీర్చినా రేసి చూసినా ఆదశనం అంటే ఆమే చలే నిస్తోత్రము దేవయ్యల్ల పొడు నీ పాడదన్ స్తోత్రము దేవాల్లప్పుడు నే పాడిత ఆకాశమాక సాంబల్ దాని కిందు ఆకాశము ఆకాశమాహాకసంబల్ దాని కిందు నిన్నే కీర్తించు లెక్కలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడిద ఇంత వరకు నా బ్రతు చలే లేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడి అడవిలో నివసించువన్నీ తుడి గాలియు మంచును అడవిలో నివసించినవన్నీ ఈ భూమిలో జీవార కృపా సత్య సంపూర్ణుడ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడ సర్వశక్తి సంపూర్ణుడా యేసు క్రీస్తు ప్రాభానికి గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ్వా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రవ్వా దివారాత్ మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు నీకెంతో వర్ణాలు నీకే కృతజ్ఞతాస్పత్రులు చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఈ యుగంలో కలుగు ఆహ్లాలు ప్రవ్వా ఇక మధ్య కనసంలోనైనా మీ సన్నిధికి మేము వచ్చినామైనా నా దేవ మా హృదయాలు సరి మా జీవితాలు సరి చేయండి మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధాలు నడిపించండి వాళ్ళు ఇంకేమైనా ఆయాసకరం అంటే ఇంకేమన్నా ప్రభావ అయినా మీకు అంగీకారం కానీ వాళ్ళు ఉంటే ప్రభావ వాటి నుంచి మా పిడ్డలు తెచ్చేయండి వాటిని ఒప్పుకుంటున్నాం ప్రభావం క్షమించండి మీ కనికరి మీ కృప చూపించండి ప్రభావ నైనా మీ వాక్యం సత్యం మీ గ్రహించేలాగన ఆత్మీయతలు ఇప్పండి మీకు నూతనమైన పరిశుద్ధ అభిషేకం పర్లో గొప్ప అనుగ్రహించండి ప్రభావ వాక్యం సత్యం మీ సహాయపడండి నా దేవ మీరు ఆఖరి దినాల మేముంటున్నాం ప్రభావ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ఎక్కడ చూసినానైనా ఇంత అలజడి ప్రభావాడ చూసిన ప్రభావ ఇంత భయంకరంగా ప్రభా మనుషులు జీవిస్తున్నారు నాయన నా దేవ వాళ్ళు వాళ్ళ దేవ స్థితి ప్రభావ వాళ్ళ స్థితి ప్రభా అంతకంతకు ప్రభావ చీకట్లో వెళ్ళిపోతుంది ఎవరు కూడా స్థితిలో ఉన్నారు ప్రభా నా దేవ అలాంటి బిడలు ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభావ నశించిపోకుండా మీ స్నేది కోళ్ళని తీసుకొని రావాల ప్రభావ నా దేవ మీరే సహాయపడండి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు ప్రవ నైనా మీ స్నేదిలో ఉంటూ ప్రవ మీరు చెప్పిన పని మేము చేస్తూ ఉండే మమ్మల్ని తయారు చేయండి ప్రభు ఎందుకంటేనైనా మీరు అక్కడ బహు సమీపం ఉంది ప్రభా అయినా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శువార్త ప్రకటించమన్నారు అనేకులు శిష్యులుగా తయారు చేయమన్నారు కాబట్టి ఆ వాక్యం ప్రభావ మేము పాటించేలాగా సహాయపడండి ప్రతి విషయంలో మీ కృపమాకు అనుగ్రహించిన అయినా నా దేవ శువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమనడు పావులు ప్రోభా కాబట్టి నైనా మేము ప్రకటించాలా ప్రభావ ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ సమయం ఉంటే అక్కడ మీ శువార్త ప్రకటించాలా ప్రాభా ఆ దినం సమీపించుకునే కొలది మేము బహుగా ప్రభావ మీ వాక్యములు మేము బలపడి విస్తరింపజేయాలని మీ సువార్తని ప్రభావ బహు సమీపమైన ప్రోభ అది భయంకరమైన కాల దినం ప్రభా అది ఎవరు తాళగలడు అన్నారు ప్రోభా అలాంటి దినానికి మేము సిద్ధపడుతుంది ప్రభా అనేకులు మేము సిద్ధపరచాలా ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రావా లోకమంత ప్రభా అరీ జీవిస్తుంది మతపరంగానైనా కాబట్టినైనా అలాంటి జీవితాల నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చిన నీకు ఎంతో అందాలు ప్రోభా కాబట్టినైనా ఈ సత్యం గ్రహించిన ఏం కాంప్రమైజ్ కాకుండా ప్రభావ ప్రతి విషయంలోనైనా మేము అనేక చోట్ల వెళ్ళి మీ వాక్యం ప్రకటించలాగా అనేకను ప్రేరేపించలాగిన సన్నిధిలో నడిపించలాగినా సహాయపడి మేము మీ కృప విమడి కృప మాకు అనుగ్రించండి ఇక మధ్య కాలే సమయంలో వాక్యమే ధ్యానిస్తు మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించమని యేసు క్రీస్తు పరిశుధనామన్న ప్రాధిష్టామ తండ్రి ఆ మీన్ పిలుపులకు రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఈ వాక్యం మనం ఎప్పుడు ధ్యానించిన వాక్యమే కాబట్టి ఈ వాక్యము దేవుడు పౌలు ఎందుకు ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తుందో మనం అర్థం చేసుకోలే చూడండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి నాలుగవ వచనంలో మరలా చెప్తున్నాను ఆనందించుడి చూడండి ఎందుకు ఈ విషయం పౌలు ఇక ఫిలిపి సాంగ్ అని కాబట్టి ప్రతి దశలో మనము ప్రభునందు ఆనందించాలంట ఈ లోకంలో ఎంతో మంది సంతోషిస్తారు ఆనందిస్తూ ఉంటారు ఎన్నో విషయాల్లో ఆ ఉద్యోగం విషయంలో ప్ర ఎన్నో రకరకాల విషయాలు ఆనందిస్తుంటారు అది మంచిదే కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించమన్నారు కాబట్టి ఈ లోకంలో మనుషులు జీవిస్తున్నారు కానీ నిజంగా ప్రభునందు ఆనందిస్తున్నారా ఇది పాయింట్ అన్నట్టు ఈ లోకంలో చాలా ఆనందిస్తూ ఉంటారు ఒక్కో రీతిగా ఒక్కో రీతిగా ఆనందిస్తూ ఉంటారు కానీ వాక్యం ఏం చెప్తుంది ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించమన్నా కాబట్టి మనము నిజంగా ప్రభునందు ఆనందిస్తున్నామా ప్రభునందు ఆనందించడం అంటే ఏంది ప్రభునందు ఎప్పుడు మనం ఆనందిస్తాం ప్రభునందు ఎప్పుడు మన సంతోషంగా ఉండగలం చెప్పండి కేవలం ఆయన సెలవు మనకు సంతోషం ఎందుకంటే ఆ సెలవు ఆ చూసినప్పుడు ఆయన సెలవు మీద మన కొరకు చేసిన త్యాగాన్ని మనం చూసినప్పుడు ఇంతకన్నా సంతోషం ఇంకేమైనా ఈ లోకంలో మన పాపముల కొరికాయ ఆ సెలువు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి పాపపు జీవితం నుంచి మనందరిని బయట తీసుకొచ్చిండు చూడండి ఆ నిత్యాగ్నించి ఆ నిత్య నరక ప్రభు మనల్ని బయట తీసుకొచ్చిండు కాబట్టి అది సంతోషం అంతకన్నా సంతోషం లేదు ఈ లోకంలో కాబట్టి ఎందుకు సంతోషించాలంటే ఆ నరకం నుంచి దేవుడు కాపాడి ఆయన సువార్త వల్ల ఆ చీకట్లో ఉన్న మనల్ని అందరినీ తీసుకొచ్చి నిజమైన సంతోషమేంది నిజమైన ఆనందమేంది అది ప్రభు చెప్పిస్తున్నాడు ఈ వాక్యంలో చూస్తున్నాం మనం కాబట్టి ఈ లోకంలో నీటి బుడక లాంటి జీవితం అంటారు కదా వాక్యం చూస్తాం మనం చెప్తూ ఉంటారు చాలా మంది నీటి బుడక లాంటి జీవితం ఏనాడు సమర్చపోదు జీవితం అని కాబట్టి ఆ నీటి బుడక ఎట్లుంటుంది అంటే చూడటానికి రంగులుగా రంగులుగా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది అది క్షణాల్లో మాయమైపోతుంది కాబట్టి ఇది అది లోకపరమైన సంతోషం అన్నట్టు అది కొంతసేపు మాయ ఉంటుంది అంతలో మాయమైపోతుంది ఎప్పుడు మాయమవుతుందో తెలియదు కానీ ఎందుకు ప్రభువు నన్ను ఆనందించాలంటే మీ జీవము ఆయనతో దాచబడింది మీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది నువ్వు రక్షింబడ్డవాలో రక్షింపబడ్డదాను నువ్వు ప్రభువులో ఆనందిస్తూ చూడండి మనం ఎంతగానో ప్రభులు ఆనందిస్తూ ఉంటాం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా సరే ఇరుకులు ఇబ్బందులు ఏది సరే ప్రభు మనం ఆనందిస్తాం ఎందుకు ఈ విషయం ప్రభు చెప్తున్నంటే ఇవన్నిటిని ఆయన భరించిన మీద మన పాపములు మన శాపములు మన రోగములు వాటన్నిటిని ఆయన భరించాడు సెలువు మీద కాబట్టి ఆ సెలువు వలన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన ముందు ఎలాంటి ఏదన్నా కానీ మనకు దాన్ని చలించిపోమన్నట్టు మనం ఎందుకంటే అంతగా ఆనందిస్తున్న ప్రభులు ఆయన చూస్తూ కాబట్టి ఈ లోకపరమైన సంతోషం కొంతకాలం ఉంటుంది అది టెంపరీ అన్నట్టు కానీ శాశ్వతకరమైన సంతోషం రావాలంటే దేవుడు ఒక విషయం చెప్తున్నా చూడండి మరలా చెప్తున్నాను ఏమన్నా ఎల్లప్పుడూ ప్రభులను ఆనందించడు ఆనంది ప్రభులను ఆనందించుడి మరలా చెప్తేనని ఆనందించమన్నాను కాబట్టి రెండు సార్లు ఎందుకు రిపీట్ చేస్తా మీరు ఆనందించే ఆనందము ప్రభులో ఉందా ఈ లోకంలో ఉందా ఈ లోకంలో ఆనందిస్తున్నారా క్రైస్తవులంతా ఈ లోకంలో ఆనందిస్తారు మతపరమైన జీవితం ఈ లోకంలో ఆనందిస్తూ ఉంటారు కానీ ప్రభులో ఆనందించడం అనేది గొప్ప ధన్యత అది కొంతమందికి దొరుకుతుంది అందరికి దేవుడు కొంతమంది ఆనందిస్తూ ఉంటారు ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే శ్రద్ధ మేసే కాపీ దినుకోలు ధాన్యాల విషయం చూస్తాం ఇంకా పౌలుశీలలు అపోస్తులు ప్రవక్తలు వీళ్ళంతా కూడా అందరు శ్రమలో కూడా శ్రమ వచ్చింది చెప్పండి వాళ్ళకి ఎందుకు వచ్చిన శ్రమ అంటే ప్రభులో ఉన్నారు కాబట్టి శ్రమ వచ్చింది ప్రభులో లేకపోతే శ్రమ రాదు ఎందుకంటే ప్రభులో ఉన్నాడు ఇర్మియా ప్రభులో ఉండి యాజకులు విగ్రహ ప్రజలు నడిపిస్తూ ఉంటే ఇర్మియా పోయి ఇమే గంధ ఇరవై ఏడానికి ఉంటుంది ఆయన ఆవరణంలో పోయి ప్రవచిస్తూ ఉంటాడు మందిరంలో పోయి వాళ్ళని చూస్తూ ఉంటాడు మీరు ఏం బుద్ధి చేస్తున్నారు మందిరంలో పోయి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారని మీరు చేసే విధానం ఏ రీతిగా ఉందని ఇరిమియా పోయి ప్రకటిస్తుంటే యాజకులు అందరు కోపం వచ్చేస్తారు వాళ్ళకి వాళ్ళకి బహుగా కోపం వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు మేము ఆనందిస్తాము సంతోషిస్తామని కానీ నిజంగా ప్రభులు ఆనందించే ఎట్లా చేస్తా అసలైన ఆనందం పౌలుశీలలు ఆ బండాతోని బంధింపబడి భయంకరంగా గాయపచ్చబడితే దేవుణ్ణి స్థుతిస్తున్నారు అక్కడ అంతగా శ్రమలో కూడా చూడండి ఆయన నామం నిమిత్తమైన శ్రమ వచ్చింది అంటే ఈ లోకపలమైన శ్రమలు అనిపిస్తే వేస్ట్ అన్నట్టు పనికిరాని విలువ ఉండదు దానికి ప్రభువులో ఉండి మన శ్రమ అనిపిస్తే అది ఎంతో విలువ ఆయన దృష్టికి బహు విలువ కాబట్టి పౌలు కూడా పౌల కూడా ఎంత గాయాల పాలైన సంతోషంతో పాటలతో దేవుని ఆరాధిస్తున్నారు అంటే అది ఆనందించడం అంటే అందుకు ప్రభునంద ఎందుకంటే వాళ్ళ అనుభవం పొందింది కాబట్టి వాళ్ళు ఆనందిస్తారు మనం అనుభవం పొందలే ఇంకా మనం కాబట్టి దేవుడు మనం అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నా ఆయన సంతోషం మన ఎందు పరిపూర్ణంగా అవుతుంది అన్నది వాక్యం కాబట్టి ఎందుకు మనం సంతోషించాలంటే ప్రభునన్ను ఆనందిస్తున్నాం చూడండి మనం ప్రభున ఎంతగానో ఆనందిస్తూ ఉంటాం కదా మనకు దేవుడు ఎంతగానో మన జీవితాల్లో కార్యాలు చేసిండు ఎన్నో శ్రమల నుంచి కష్టాల నుంచి దేవుడు మనం బయట తీసుకొచ్చిండు ఎంత శ్రమలను బయట తీసుకొచ్చిండు కానీ ఆయనలో మనం ఆనందిస్తున్నారు కానీ ఈ ఆనందము మనుషులకు కూడా ఇవ్వాలి కదా ఈ సంతోషము ఈ సమాధానము అనేకులు లేవు అనేకులు ఈ లోకంలో అది ఎంతగా అది అదే శాశ్వతం అనుకుంటున్నారు అది టెంపరవరీ అది అది అంతలో కనపడే మాయమైపోయింది అనే తెలియదు అసలైన ఆనందము మనుషులకు రుచి అది ప్రభులో ఉన్న వాళ్ళకే అర్థమైతుంది ఆనందం ఆనందం ఎట్టుంటుందంటే నీకు నీ మొందట ఏమున్నగా నీకు ఏం కనిపించదు అన్నట్టు ప్రభు కనిపిస్తుంటాడు ఆయన సెలువు మనం కనిపిస్తూ ఆయన చేసిన త్యాగం ఆయన జీవిత విధానం కనిపిస్తున్నది తన బిడలు ప్రవక్తలు అపోస్తులు ఏ రీతిగా పోతున్నారో వాళ్ళు ఎంతగా ప్రభు కొడుకు జీవిస్తుందో అవి కనిపిస్తూ ఉంటాయి అంతగా మనం ఆనందించగలమా ప్రభులు అందుకు మరలా చెప్తున్నా అంటే సెకండ్ టైం కూడా జ్ఞాపకం చేస్తున్నట్టు కాబట్టి ఈ సంతోషము మనుషులకు కూడా కావాలంట చూడండి ఎందుకు చూడండి కాబట్టి ఈ సంతోషంలో ఈ ఆనందం నీకు ఉండాలంటే కింద ఉంది ఒక్క విషయం చెప్తారు కింద మీ సహనము లేక మృదుత్వము మృదుత్వము అంటే నువ్వు మృదువుగా ఉండాలా మీ సాత్వికంగా ఉండాలా మృదువు అంటే స్మూత్గా ఉండాలా అంటే కష్టం కదా కష్టాల్లో సమస్యల్లో పోతున్నాయి నువ్వు స్మూత్గా ఉండగలవా శ్రమలో పోతుంటే తీసుకొస్తూ ఉంటుంది ఎరిటేషన్ వస్తూ ఒకటి పోయి ఒకటి అయిపోయింది ఇంకొకటి వస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకున్నాను మృదుగా సాధువుగా ఆ ప్రభులు ఆనందిస్తూ పోగలమ్మా మనం ఎందుకంటే చివరి కాలంలో శ్రమల కాలంలో మనుషులు ప్రభు ఆనందించాలా ఎందుకంటే పత్తి శ్రమ అని వరించాడు ఈ లోకంలో మీకు శ్రమ కలిగిన ముందే చెప్పింది ఆయన జరగబోదల్లా ముందుగానే మీరు చెప్పినానన్న రేజ్ ప్రభు అంటే ఆయన చెప్పకుండా ఏది చేయుడు ఆల్రెడీ ముందే చెప్పిండు కాబట్టి మనం ఏం చేయాలి వాటిని ఎదుర్కొట్టకు మనం సిద్ధపడాలన్నట్టు కాబట్టి పత్తికి ఏది ఇచ్చినా కానీ సంతోషిస్తూ మనం ముందు పోవాలా కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే మీ సహనమును లేక మీ మృదుత్వమును మృదుత్వమును సకల జనులకు తెలియజేయాలంట కాబట్టి మన సహనము సకల జన్మ తెలియజేయటం అంటే అంటే నీ సహనము మనుషులకు చూపించాలని చెప్ అక్కడ వాక్యం సకల జనులకు తెలియజేయాలంట ఎందుకు అంటే కండిషన్ ఏంది నువ్వు ప్రభులు ఆనందిస్తున్నారు సంతోషిస్తున్న అంతా ఉంది కానీ నీ సహనాన్ని సకల జల్లుకు తెలియజేయాలంట అంటే ఎట్ట తెలియజేస్తుంది చెప్పండి ఏంటి మన సహనం ఏసు ప్రభు మన ప్రభువు ఆయన సహనం కలిగిన వాడు మన పట్ల ఆయన సహనము మనం పొందుకున్న మనము కాబట్టి ఆయన ప్రేమ ఆయన విధానం ఏ ఆ సహనాన్ని నువ్వు పొందుకున్న నీవు సకల జల్లుకు నువ్వు చూపించాలా క్రైస్తవుల్లో సంతోషం ఎందుకు మరలా ఆనందించమని చెప్తున్నంటే ఈ అది సంపూర్ణ ఆనందంగా అందువల్ల ఉంది ప్రభులు ఆనందించడం కాబట్టి అట్లా ఆనందించాలంటే నువ్వు నీకు సంతోషం ఎప్పుడు వస్తుంది ఏదో గొప్ప పని జరిగినప్పుడు ఏదో మంచిగా ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉంటుంది అది నేచర్ అన్నట్టు సాధారణంగా సమ ప్రభువును బట్టి సంతోషించడం ఉంది బట్టి శ్రమ కూడా ఉంది అంటే ప్రభులు శ్రమ పడాల ఉంది కాబట్టి సంతోషించే టైం కూడా ఉంది శ్రమ టైం కూడా ఉంది కానీ రెంట్ని కలిపితే నువ్వు శ్రమలో పోయినా ప్రభులో నువ్వు ఆనందించాలా ఆ విషయం అన్నట్టు ఎందుకంటే రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కానీ మన విశ్వాసము మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ దాసుడు తన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటాడు వాడు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు తర్వాత ఏ దాసుడు నా పని నిమిత్తం మెలుకొని ఉంటాడు చేస్తూ ఉంటాడు వాడికే నేను ఇది మనం అర్థం చేసుకున్న విషయం కాబట్టి ఆనందిస్తున్నారు లోకంలో సంతోషిస్తున్నారు దంత బాగానే అంది కానీ అక్కడ ఏం చెప్తున్నక్కడ ఈ ఆనందం ఈ సంతోషము ఇతర జీవితాలలో లేదు వాళ్ళ హృదయాల్లో చూస్తే వాళ్ళ హృదయాల్లో సమాధానం లేదు శాంతి లేదు వాళ్ళ హృదయాలు అన్ని శ్రమ శ్రమతో బాధతోని దుఃఖాలతోని కుంగిపోయి వాళ్ళు చెరలో పడిపోయినారు వాళ్ళు వాళ్ళకి సంతోషం లేదు వాళ్ళకి వాళ్ళ ఆత్మలు ఏడుస్తూనే దుఃఖిస్తూనే అన్నట్టు కాబట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ కదా ఎంతగా అందిస్తారు కానీ ప్రభు చెప్తున్న ఇక్కడ ఇది మనుషులకు తెలియజేయాలంట అది విధానం తెలియజేయాలంట వాళ్ళకి అందరికీ తెలియజేయాల ఎందుకంటే ఈ ఆనందము మనలోనే పెట్టుకుంటే కాదు కదా ఇతరులకు కూడా అది మనం స్ప్రెడ్ చేయాలా అది వాళ్ళు పాలు పంచుకోవాలి మనం కూడా ఆయనలో మనం పాలుంది కాబట్టి మన సహోదరుల నిమిత్తం మన మన మన సేవా జీవితంలో మనం ఎంతో మంది ఉన్నారు అంత మన సహోదరు మనం ఆయన బిడ్డలమే కానీ ఒక్కొక్క రీతిగా దారి తప్పిపోయినారు కాబట్టి దారి తప్పిన వాటి అన్నిటిని మనసు కదా ప్రభు ఈ లోకానికి వచ్చిండు అన్ని విషయాలు చూపించిండు ఆ తొంభై తొమ్మిది గోర్రెలు విడిచిపెట్టి ఒక్క గోరె కోసం పరిగెత్తిండు కాబట్టి మనము అట్లా పరిగెత్తాలన్న విషయం అక్కడ చెప్తుండు మీ సహనాన్ని సకల జల్లుకు తెలియజేయాలంట ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఈ విషయం ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలా ప్రభు ఎప్పుడు సమీపంగా ఉంటాడు మన దశలో మనం ఏనుకుంటామంటే దేవుడు నాతో నాతో ఉన్నాడా లేడా దేవుడు నా పక్షంగా ఉన్నాడా లేడా అని డౌట్ వస్తా ఉంటది కానీ ఆయన ఎప్పుడు కూడా నేను నీ పక్కనే ఉంటాడు ఆయన కాబట్టి ప్రభు సమీప ఉన్నాడు ఆయన ఆయన మనతో పాటు లేకపోతే ఆయన కొద్దికి ఈ లోకం మనం జీవించలేము అసలైన సంతోషం మనం పొందలేము కాబట్టి ఎప్పుడు కూడా ప్రభు మనం విడిచిపెట్టాడు మనం అనుకుంటాం ఆయన విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన మాట తప్పని ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు పర్వతాలు తొలగినా గానీ మెట్టులు తత్తరిన గానీ భూలోకమే తారుమారైన గాని నా కృప నేను విడిచిపెట్టి పోదనడు అది వాగ్దానం అంతే అది నమ్మితే నీకు వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన నమ్మదైన దేవుడు కాబట్టి అయితే అలాంటి నమ్మదైన దేవుడిని పొందుకున్న మనము ఏం చేస్తున్నాం మనం చూడండి మీ సహనంని సహన జన్మకు ప్రభు మీ సమీపడు కాబట్టి దేని గురించి చింత ఎందుకు ఈ విషయం ప్రభు మనకు జ్ఞాపనం చేస్తుందంటే చింత ఉంటుందంట దేని గురించి చింత అంటే చాలా విషయాల గురించి మనం చింతిస్తూ ఉంటాం కదా ఈరోజు కూడా ఒక చింత పోతే ఇంకొక చింత వస్తూ ఉంటుంది కాబట్టి ప్రభు చెప్పిండో మీ చింత యావత్ మీద మోపున్నాడు మీ చింత ఏమవుతుంది నా మీద మోపున్నాడు అంటే మనకున్నవన్నీ ఆయన మీద వేసేయాల ఎప్పుడో భరించను ఒక విధంగా చెప్పాలంటే ఈ సృష్టిలో మనుషులు పొందబో శ్రమలు పాపము నుంచి శాపము నుంచి రోగాల నుంచి వాటి అన్నిటి ఆయన ఎప్పుడో మరణించి వాటి అన్నిటి నుంచి మనకి చూడండి కాబట్టి అది ఎట్లా విడదలు కల్పించాడు దేవుడు ఎట్లా దాన్ని భరించను ఎట్లా దాన్ని జయించి ముందుకు ఆయన వాటి మీద విజయం పొందను అని నువ్వు తెలుసుకోవాలంటే అది ఏదో చదివితే విజయం మనకి ఇచ్చిన దేవుడు అని చెప్పుకుంటే అది నువ్వు అనుభవపూర్వకంగా దాంట్లో పోతే గాని ఆయన నమ్మదగిన దేవుడు ఆయన అంతగా మన కొరకు శ్రమాన్ని పెంచి దాని మీద విజయం పొందిననేది మనకు అర్థం కావాలని దేవుడు ఈ వాక్యం అంత మనకి దేని మీద చింతపడద్దు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మన ప్రభు ఎప్పుడు కూడా ఆయన కాబట్టి ఆయనలాగా మనం మనం చింతించకుండా మనం ఉండగలమా కాబట్టి ఉండ ఉండగలమని వాక్యం చెప్తుంది కానీ అక్కడ ఏం చెప్తుండే దేని గురించి చింతించొద్దు అనమాట కాబట్టి మీరు చింతిస్తుంటుంది మనం కదా మనకు వస్తా ఉంటుంది కదా కాబట్టి ప్రభు చెప్తున్నాను ఇక్కడ దేని గురించి మీరు చింతింపుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపం చేత కాబట్టి ప్రతి విషయంలోకి మనం ప్రార్థన చేయాలి విజ్ఞాపం చేయాలంటా విజ్ఞాపన ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రేయర్ అది కాబట్టి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం ఎందుకంటే ఒకప్పుడు మూడు గంటలు నాలుగు నాలుగు గంటలు ప్రార్థన చేసిన వాళ్ళ కానీ ఈరోజు చేయలేకపోతున్నాం కదా కాబట్టి ప్రార్థన విజ్ఞాపన చేత మనం ఏం చేయాలంటే కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపముల దేవుని తెలియజేయాలంట తెలియజేయటమే మన పని అంతే విజ్ఞాపన చేయాలా వాటి ప్రభు చెప్పాలా ప్రభు మన సమీప ప్రభు తెలియజేయాలంతే ఆయన ఆయనకు అప్పచెప్పాలంతే ప్రార్థన చేసినప్పుడు ఆయనకు అప్పచేస్తే సమస్తం ఆయన చూసుకుంటాడు కాబట్టి ఆయన చూసినప్పుడు మనం ఏం చేయాలా మనం మనకిచ్చి లోకంలో ఒక పని అది అదిలో మనం ముందు కొనసాగుతుంటే అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి జరుగుతూనే ఉంటాయి అన్నట్టు కాబట్టి అప్పుడు సమస్త ధ్యానం మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు ఇక్కడ ఏం చెప్తాడంటే అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు మన చింత యావత మోపి మన సహనాన్ని సకలం తెలియజేసి విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతగా జీవించాలంట ప్రభుత్వం కృతజ్ఞత అనేది ఉండాలా ప్రతి విషయంలో ప్రభుకు కృతజ్ఞత చెప్పాలా చిన్న చిన్న అపాయాల చిన్న చిన్న శ్రమ దేవుడు మన తప్పిస్తూ ఉంటాడు పెద్దవాటి నుంచి తప్పిస్తూ ఆ క్షణమే నువ్వు కృతజ్ఞత చెప్పాలా ఎందుకంటే అప్పుడు కృతజ్ఞత చెప్పినప్పుడు ఏమైందంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ క్షణం నువ్వు విడుదల కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి మనం మనం ముందుకెళ్తే గానీ ఈ చివరి కాలంలో ఆయన కొరకు మనం జీవించలేం విశ్వాసం పోతుంది క్రైస్తవుల్లో అందుకే పౌలు అంటాడు దేశలోకి రాసిన పత్రికలో మీరు విశ్వాసం గలవారీ ఉన్నారనేది చూసుకోమన్నాడు అక్కడ పరీక్షించుకోమనడు కాబట్టి మన ఫెయిత్ నిజంగా పరీక్షింపబడుతుందా మనం అర్థం చేసుకోవాలా అది పరీక్షింపబడితేనే కానీ మనం కాదు అది పరీక్షింపబడాల్సిందే అది టెస్ట్ చేయబడాల్సిందే మన విశ్వాసం ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది ఏమైనా బలహీనంగా ఉంటే మనం బలపరచబడతా ఉంటాం అవిశ్వాసం దాని నుంచి విడలు ఉంటాం కానీ దేని గురించి కూడా చింతించద్దంట ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా మనం సంపూర్ణమైన విశ్వా నాకు అనిపిస్తే ఒక్కసారి మనము పరిపూర్ణమైన ఆయనలో సంపూర్ణంగా ఆయన నమ్మదగిన వాడి నమ్మి వాగ్దానాలు పొందుకున్న మనము విశ్వాసాల ముందుకెళ్తున్నప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుందని ఆల్రెడీ ముందు చెప్పినప్పుడు మరల ఎందుకు మనము వాటి వైపు మనం మన హృదయం పోతుంది అంటే మనిషి బలహీయతలే కదా ఇవన్నీ కాబట్టి అలాంటి బలహీయతలు కల్ కలు జీవితమే బలహీనమైన జీవితం కాబట్టి ఆ బలహీనమైన జీవితము అది బలహీనంగా అది శరీరంగా శరీరానుసారం కాబట్టి వాటిని షేదించుకొని పోవాలనే కదా ఆయన ఆత్మ మనకు అనుగ్రహించండు పర్శుదాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ నీలో ఉంటే అంటే నిజంగా ఆయన నీలో ఉన్నట్టే కాబట్టి వాటి అన్నిటి నుంచి ఆ బలహీనలో అటు విజయం పొందిండో నువ్వు విజయం పొందగలవు నీకు ఎదురైతే ఆయన కూడా మన ప్రభు కూడా కాబట్టి అట్లా మనం కంపేర్ చేసుకోవాలి అంటే ప్రభువు నా ప్రభు ఎట్లా జయించి నేను అట్లా జయించాలో ప్రభు సాయం చేయి అలాంటి విశ్వాసాలు మనకు పోతే గానీ మనకి మనం ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వలేం ఈ లోకంలో అయితే చూడండి ఎందుకు అంటే ఇక్కడ ఉంది చూడండి అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు అన్ని తెలియజేసినప్పుడే ఆయనకు అప్పచెప్పాలా నీ పని చేసుకుంటూ పోతనే ఉండాలి అంతే కాబట్టి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం కాబట్టి సమాధానం ఉండాలి మనకి ఎప్పుడు కూడా మన హృదయాల్లో సమాధానం ఒక సమాధానం పోతా ఉంటుంది ఎందుకంటే ఆ ఆ అక్కడుంది ఒకటి పోయినాక ఒకటి ఒకటి పోయినాక ఒకటి చూడు పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఇస్రాయల్ ప్రజలు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు ఏం జరిగింది చెప్పండి ఒక ద ఒక దశకు వచ్చే వరకు నీళ్లు నీళ్లు చేతిగా అయిపోతూ ఉంటాయి ఒక దశకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డ వస్తూ ఉంటాయి ఒక దశకొచ్చే మంచి నీళ్ళు ఉండవు ఒక దశకు వచ్చేవరకు చెత్తులు ఎంట ఎంత అన్ని సమస్యలే కదా వాళ్ళకి చూడండి వాళ్ళు ఆ నడిపించిన టైం నుంచి ఎన్నో అద్భుతాలు చేసిండి అక్కడ ఐగుప్పి చేసి బయట తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు కొంతమంది నమ్మలే అన్ని అద్భుతాలు చూసి కూడా నమ్మలే ఆయన కారల్ తీసినా కూడా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవుల్లో విశ్వాసం ఉందని చెప్పుకుంటాం కదా ఒక దశలో మనం కూడా చూపించుకుంటా ఉంటాం మంచిదే కదా కానీ ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది ఆ మోస ఎరసముద్రం చీల్చినప్పుడే మనకి ఇంకా ఆ ఒక్క వాక్యం చాలు మనకి ఆయన ఎంత పవర్ఫుల్ దేవుడు అనేది అక్కడ ఎంత మంది ఉన్నారు లక్షల మంది జనాలు ఉన్నారు మోస ఒక్కడ నిలబడ్డాడు దేవుడు చూస్తున్నాడు ఆయన ఆయనకు అధికారం ఇచ్చాడు వాళ్ళ అంత లక్షల జనా మంది నడుస్తూ ఉంటే ఆయన ఒక్కడ విశ్వాసమే ఉంది మిగతా వాళ్ళు అంతా గొనుగుతున్నారు సనుగుతున్నారు ఏమేమో చెప్తున్నారు కష్టం వచ్చినప్పుడు ఏమో గొనుగుతూ ఉన్నారు శ్రమ వచ్చినప్పుడు మళ్ళా అంటే అట్లా కాదు క్రైస్తవ జీవితము అది స్టేబుల్ గా ఉండాలంట అది చెలించొద్దు అలకి ఎగిరట్టు ఎగరొద్దు స్టేబుల్ గా ఉండాలన్నట్టు సముద్రలు ఎప్పుడు అలలు ఎగురుతూ ఉంటాయి స్టేబుల్ గా ఉండాలి అంటే మన మన మన ఫెయిత్ కూడా స్టేబుల్గా ఉండాలి అది ఎగరొద్దు అది గాలికి ఎగిరిపోవద్దు అన్నట్టు స్టేబుల్గా ఉండాలా ఆయన ఏం చేసిండు ఎర్ర సముద్రాన్ని కొట్టిందా లేదా అధికారంతో పాయలు చేసుకొని ప్రజలను తీసుకెళ్ళిండా లేదా దాటినా కూడా మళ్ళీ అనుమానాలు వస్తూ ఉంటాయి కదా అంటే ఎందుకు ఇదంతా అన్నప్పుడు మన విశ్వాసము లేదన్నట్టేనా కొంచసేపు ఆనందిస్తున్నాము కొంచసేపేమో మళ్ళా దుఃఖపడతా ఉన్నాము అంటే అందుకే పౌన్ మీరు ఎల్లప్పుడూ ప్రభు నంద మరలా చెప్తాను మళ్ళీ ఆనందించమని చెప్తానంటే మీరు ప్రభునంద ఆనందిస్తలేరు అంటే పరిపూర్ణ ఆనందం అంటే వాళ్ళు ఎక్కడ ఆనందించి చెప్పండి ఎవ ఎర్ర శబ్దాన్ని చీల్చినప్పుడు సంతోషంగా వచ్చిండ్రా తర్వాత ఎరుకో గోడలో కూలినప్పుడు ఏం చేసిండ్రో దేవుని స్థుతించింద్రా ఆరాధించిండ్రా తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య మళ్ళీ అట్లా అంటే అట్లా జీవిస్తా ఉంది ఈ రోజు వరకు కూడా అయితే ప్రభు చెప్తుంది ఇక్కడ అప్పుడు సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానము ఏసు వలన అంటే మన ప్రభు వలన మీ హృదయములకు సమాధానం ఎక్కడ కావాలంటే మీ హృదయానికి కావాలా తర్వాత మీ తలంపులకు కూడా కావాలా కావాలి ఉండాలంట హృదయం కూడా సమాధానం ఉండాలంట మీ హృదయం ఎప్పుడు సమాధానం కలిగి ఉండాల దేవుని ఉండాలా దేవునికి సమాధానం దాని వాక్యము విజయత కలిగి ఉండాలా మీ తలంపులు కూడా ఒకటి అన్నిటికీ కావాలి ఉంటుందంట దేవుని సమాధానము మీ హృదయంలో మీ తలంపులకు కావాలి ఉండను కాబట్టి మన తలంపులు మన ఆలోచనలు అన్నిటికీ కావాలి ఉంటుంది చూడండి తర్వాత సరే ఎనిమిదో వచ్చిన మనం చూస్తాం తర్వాత అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఈ మొద ఈ ఆరో వచ్చిన నాలుగో వచ్చినంలో పౌలు ఎందుకు ఆ విషయం చెప్పినట్టే ఎల్లప్పుడూ ప్రబానం ఆనందించమన్నాడు అంటే ఈ ఆనందము ఈ రోజు ఎక్కడుంది ఈ ఆనందం ఎక్కడు రోజు చూడండి క్రైస్తవ జీవితంలో మనం చూస్తాం రంగాల్లో మనం చూసినప్పుడు ఎక్కడ కూడా ఆనందంగా కనిపించమ కనిపించదు కాబట్టి పాత నిబంధన కాలంలో ఇస్రాల్ ప్రజలు వాళ్ళు బలు అర్పిస్తున్నారు దేవునికి మేకా గ్రంథం మనం చూస్తాం ఆరోగ్యంలో వాళ్ళంటారు దేవునికి ఇష్టం ఎంతో ఇష్టంగా బలులర్పిస్తుంది వేల కొలిది వేలాది దూతలు వేలాది నదులంత విస్తార తైలము నీకు నీకు అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అక్కడ పాట పాడుతూ ఉంటారు మనం కూడా పాట పాడుతూ ఉంటాం కదా వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునప్ప మనం పాట పాడుతూ ఉంటాం అయితే ఆ పాట పాడుతున్నారు చాలా మంది అయితే మనం దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇక్కడ చూస్తాను చూడండి మీకు అతను ఆరో అధ్యాయంలో మీ వాక్యాన్ని ముగిస్తాను ఆరోధ్యాయంలో ఆరో వచనంలో చూడండి ఏమి తీసుకొని వచ్చి నేను యహోవ యహోవాను ఏమి తీసుకొని వచ్చి యహోవ మహోనుతులైన దేవుని సరిధిని నమస్కారం చేతును దహన బలులను దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేలను విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయిన నా అతిక్రమలకై నా జ్యేష్ఠ పుత్రుని నీకిత్తున నా పాప పరిహారంకై నా గర్వఫలం నీకు ఇత్తనా చూడండి వాళ్ళ ప్రార్థన అట్లా ఉంది అన్నట్టు ఏం తీసుకుని వచ్చి ఆయన దర్శించాలా ఈరోజు చూస్తే దేవుడికి అన్ని ఇస్తున్నారు అది కావాలి ఇది కావాలి అన్ని ఇస్తున్నారు కానీ అసలేనిది ఇస్తలేరు హృదయం అసలైన హృదయము వాళ్ళకి ఇస్తలేరు హృదయంలో దేవుని మాటలు దేవుని సమాధానము దేవుని విజ్ఞాపన అది లేదన్నట్టు కాబట్టి సంతోషించి ఏం తీసుకొచ్చేవారిని పాట పాడుతున్నారు ఆనందిస్తున్నారు అని తీసుకొచ్చి దేవుని దేవుడికి ఏదో మేము గొప్ప పని చేసినామని అనుకుంటున్నాం కదా మన ఒక దశలో క్రైస్తవ జీవితంలో పలహారాలు ఊర్లో చర్చెస్ లో చూస్తే ఒకరిని మించి ఒకరు పలహారాలు తీస్తే ఒక చర్చికి పోతే ఒకరోజు వాక్యం చెప్పి ఒక చర్చికి పోతే పలహారాలు తీసుకొచ్చిండ్రు ఒక పెద్ద కుప్ప అయిపోయింది రాశిలాగా అయిపోయి ఒకరి ఒకరు ఎంత విలువైన తీసుకొచ్చారు మొత్తం కుప్ప నాకు భయమేసింది పలహారాలు ఇటువంటి ఏదో మన పక్క మాములు పెడతారు కానీ ఒకరి మించి ఒకరు తీసుకొచ్చింది దేవుని సైనికు ఇదిగో మేము మేము ఎక్కువ తెచ్చే మీ దిక్కు అవన్నీ ఆయనకి ఇష్టమా అవన్నీ ఆయన అడుగుతున్నాడు అవన్నీ ఆయన అడుగుతుంది ఏంది వీళ్ళు చేస్తుంది ఏంది కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది చూడండి వేల కొలది పొట్టేలా నదులంత విస్తార తైలము నా కుమారు ఇచ్చినా కానీ నా పాపం నా గర్భఫలం ఇచ్చినా కానీ అది తీరుతుందా చెప్తుండక్కడ ప్రభు చెప్తుండు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది ఆల్రెడీ దేవుడు తెలిసి తెలియజేసి దేవుడు అది పక్కన పెట్టేసి దేవుడికి ఏదో చేయాలా ఏదో చేయాలని చెప్పి ఒక ఆయన చేసిండ లేదా ఒక సౌలరాజు ఏం చేసిండు అమలేకలు మొత్తం అందరిని చంపేసి మొత్తం క్లీన్ చేసి రమ్మంటే ఆయన ఏం చేసిండు సౌలరాజు శ్రేష్టమైన వాటిని గోరెల్ని పొట్టేళ్ళ ఎన్ని తీసుకొచ్చి మంచి మంచి తీసుకొచ్చి ఆ ఇంటి ఇంటి దగ్గర కట్టేసుకున్నాడు అవి అరుస్తూ ఆ రాత్రి దేవుడు సమయాలతో మాట్లాడి పో సమయాలు పో చెప్పు అని ఓ చెప్పు నేను చెప్పింది అని చేసింది ఏంటని సము సౌ సమయాలని చేసే పొద్దున్నే కన్ను దుప్పటి పొద్దు లేకు జాను లేసిపోయి ఆయన పోతే గొర్రెల్లో అరుపులు సములన్నీ వస్తూ ఉంటే అంటే నీ దేవుడని యహోవ నాకు నిజమిచ్చాడు అని చెప్పని చెప్తుంది నువ్వు చెప్పడానికి బాగానే ఉంది నిజం ఈ అరుపులు గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయంటే నీ దేవుడు అని యహోవకు నేను బలర్పిస్తానికి తీసుకొచ్చాను ఆయన చెప్పిండు బలి అర్పించమని శ్రేష్ఠమైన వాటిని తీసుకురామని అంటే ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లా సమర్థించుకుంది ఆయనకి ఇష్టం లేని ఆయనకి ఆయనకి ఇవ్వకుండా అసలైంది ఆయనకి ఇవ్వకుండా మనం ఎంతగానిస్తే ఏం లాభం చెప్పు అది సంతోషం కలిగిస్తుందా దేవునికి పోనీ మనం సంతోషిస్తున్నాం కానీ ప్రభు సంతోషిస్తున్నాడా మన సంతోషిస్తున్న మనం ప్రభులను ఆనందిస్తున్నావా చూడండి మనుషుడా ఏది ఉత్తమమైందో తెలిసి తెలియజేయబడింది ఆల్రెడీ కానీ సవాలు చెప్తుంది అక్కడ నీ దేవుడని ఏవో నీ బలికొచ్చిన మా కంటే బలి అంటే మాట శ్రేష్టం కదా ఆయన బలి ఎప్పుడు కోరలే కనికాని కోరిండి మాట శ్రేష్టం అన్నట్టు ఆయన మాట శ్రేష్టం శ్రేష్టమైన ఆయన వాక్ ఆయన వాక్యం అది మనం మనకు కావాల్సింది అప్పుడే అసలైన సంతోషం మనలో ఉంటుంది కాబట్టి చూడండి ఆయన చెప్పితే అప్పుడు ఆయన కోపం వచ్చింది ఆ వ్యక్తి అది కూడా ఒక మాయా విగ్రహంతో సమానం అంటారు కింద రాస్తే చాలా భయంకరంగా ఉంటుంది ఆ వాక్యం కింద చూ చదివితే చూడండి సమర్థించుకుందా లేదా ఈరోజు క్రైస్తవులు సమర్థించుకుంటారా లేదా దేవుడికే చేస్తున్నావు కదా ఆయనకే చేస్తున్నావు కదా అంటారు కానీ ఆయన చేస్తున్నాం కరెక్టే మనం నిజంగా ఆయన సంతోషిస్తుందా లేక మనమే సంతోషిస్తున్నావా కాదన్నట్టు అయితే ఇది ఎందుకు దేవుడు మాకు చెప్తున్నావు మనం అర్థం చేసుకోవాలా అది నీకు తెలియజేయబడి ఉంది న్యాయంగా నచ్చుకుంటాయో కనికరమను న్యాయంగా నచ్చుకోవాలంట కాబట్టి వాళ్ళకి న్యాయం లేదు అక్కడ న్యాయ అన్యాయంగా ఉన్నారు అన్యాయంగా నడుచుకుంటూ ఉన్నారు కానీ వేలాది నదంత విస్తారం తైల్యం కావాలా ఎంత కొట్టేళ్ళు కావాలా అవి కావాలా అని కోరుకుంటూ ఉన్నారు కానీ ఆయనకి అవన్నీ ఇష్టం లేదు న్యాయంగా నడుచుకోవాలా కనికరను ప్రేమిస్తే కాబట్టి కనికరం లేదు అక్కడ వాళ్ళకి ఆ ప్రజలకి ప్రేమిష్టం లేదు దీని మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటము ఇదే కదా యహోవ నేను అడుగుతున్నాడు ఇంతకన్నా ఆయన ఏమైనా అడుగుతున్నా న్యాయంగా నడుచుకోవటము కనికరను కనికరమును ప్రేమించటము దీన మనసు కలిగి నీ దేవుడిని ఎదుట ప్రవర్తించాలా దీన మనసు కలిగి మనం ఆయన ఎదుట ప్రవర్తించాలా దీన అంటే తగ్గింపు జీవితం అని ఆయన దీవుడు అనే దీనత్వం కలిగి నేను దీనిని దీన మనసు గలవాడని అనడు సాత్వికును అంతగా వాళ్ళు దీన కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలంట అదే ఆయనకి ఇష్టమైందంట ఈ తైలము విస్తారమైన నదులంతా ఆయనకి ఇష్టం లేదు ఈ రోజు అంతా తీసుకొచ్చి పెడతా ఉన్నారు కానీ దానికి ఇష్టం లేదు ఉత్తమమైందా మర్చిపోయారు మనుషులు ఎందుకు మర్చిపోయారు అంటే మనుషు పాస్టర్స్ ఇవన్నీ మనుషులు వాటిని చేస్తలేరు ఎందుకంటే అందుకే ఆ మూసగాంధులో దేవుడు మాట్లాడతాడు అక్కడ ఒక గొర్రెలు కాసుకునే పశువులు కాసుకునే ఆ కాపరి గొర్రెల కాపరి ఎక్కడో పశువులు కాసుకుని మేడి పండే కాసుకునే ఆయన అతను చూడండి ఒక పశువుల కాపరి పోయి వాక్యం చెప్తుంటే ఎరిశిలే నడిబొడ్డులో ఎరిశలెం పోయి అక్క బేత ప్రాంతానికి పోయి వాక్యం చెప్తున్నా ఆ ప్రాంతంలో ఎరిశలం దేవుని ప్రజల మధ్య ఎందుకు పశువులు కాసుకునేవాడు ఆ మోసు పశువులు వచ్చి వాక్యం చెప్తే ఈరోజు సంగం వింటదా గొర్రెలు కాసుకుని వచ్చి చర్చలకు వచ్చి వాక్యం చెప్తే వింటరా ఈరోజు అంటే నీకు పిలుపు కావాలా ఇవన్నీ చెప్తా ఉంటారు కదా కాబట్టి ఆ కూడా పిలిచింది దేవుడు కదా కాబట్టి ఎందుకు దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నాడంటే పిలుపు కలిగిన వాళ్ళు పిలుపునని చెప్పుకున్న వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు ప్రజల్ని మబ్బ పెడుతూ దేవునికి ఇష్టానుసారంగా చేయకుండా వాళ్ళ వాళ్ళ తలంపులతోని ఆలోచనతోని మానవ బట్టి వాళ్ళు నేర్చుకొని దేవుని ఆరాధిస్తుంటే అది ఆరాధన దేవునికి ఇష్టం ఉంటుందా దేవుడు భరించలేకపోతున్నారు అందుకు అతన్ని దేవుని నడిపించి అక్కడ ఎంతో మంది ఉన్నారు పశువుల కాపర్లు పశువులు కాసుకుని చాలా మంది ఉన్నారు కానీ ఆమోసెందుకు ఏర్పరచుకుని అంటే మన హృదయ పరిస్థితిని బట్టి చూడండి అతను పంపించి ప్రవచిస్తుంటే అప్పుడు ఏమైంది అక్కడ ఉంది యహోవ గర్జిస్తున్నాడు సియో నుంచి ఎరుశలం నుంచి ఆయన స్వరం వినిపిస్తున్నాడు అంటే ఎరుశలేము సియోను ఏంది ఎరుశలేముంది అంటే ఆయన ఉన్నత స్థలం ఆయన నివసించేది ఆ సియోను పర్వతం ఆయన నివసించేవాడు ఎరుశలేము ఆయన స్వరం వినబ వినబడ చేయించనాడు అంటే దేవుని స్వయరిశల్యం అంటే కొత్త నిబంధనలో నూతన నిబంధన అంటే ఎరుశలేము అంటే మన ప్రభుకే సాధ్యం కాబట్టి ఆ ఎరిశలేము నీకు నాకు కూడా సాదశ్యం ఈ పరమ ఎరుశెలం పరిశుద్ధులు ఆ తో పోల్చబడిందని ఆ ఎరుసలేమంటే మనలో నుంచి దేవుని స్వరము ఆమోసులో నుంచి అది విన వినిపిస్తున్నాడు ఈ రోజు మనలో నుంచి ఆయన స్వరము మనలో ఉండి ఆయన స్వరం వినిపించాలని చూస్తున్నాడు ప్రభు దేవుని స్వరం మనలోంచి వినిపించి వాళ్ళ పోయి ప్రవచనం చెప్పిండు దేవుడు ఆమోసు ద్వారా కాబట్టి మనం కూడా అంతే కదా మనలో నుంచి దేవుని స్వరం బయటకు ఆయన ఆయన మనల్ని ఏర్పరచుకున్న పరిశుద్ధ స్థలం మన హృదయం కాబట్టి మనలో ఉండి ఆమోసులో దేవుని ఆత్మ ప్రేరేపించి పోయే వాక్యం చెప్పిండు ఆయన చూడండి అంత భయంకరంగా చెప్పిండు ఇస్రాల్ ప్రజలు ఎట్లా చేస్తే ఉన్నత స్థలాలు ఎట్లా ఉన్నాయని ఈరోజు అట్లనే కనిపిస్తుంది కానీ మనం ప్రేమతో చెప్తాం వాళ్ళకి కదా జాగ్రత్తగా చెప్తాం వాళ్ళకి కాబట్టి ఆయనది ఇక్కడ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సంతోషము మనుషులు లేడు దేశము ప్రలాపిస్తుంది ఆత్మలు ఘోషిస్తేనే ధర్మశాస్త్రం నిరకం వాక్యం ఈ తన ఏదన్న ముప్పై నాలుగో అధ్యాయంలో మనుషు ఇరవై ఆరో చూస్తే ధర్మశాస్త్రం అంత పోయింది బీడులు మొత్తం మొత్తం బీడుబారిపోయినంత అసలైన ద్రాక్షరసం లేకుండా మొత్తం లేకుండా వెళ్ళిపోయింది మొత్తం ఇంత భయంకరంగా ఉంది దేవుడు అంత భయంకరంగా ఉంటుంటే యాజకులు ఏం చేస్తున్నారు కాబట్టి అందుకు దేవుడు ఆమోసం రావాల్సి వచ్చింది అందుకే దేవుడు ఆయన బిడలను ఆ రీతిగా నేర్పి నిలుపుకుంటా ఉంటాడు ప్రతి తారాల్లో ప్రతి జీవితం ఈ తారాల్లో కూడా ఆయన బిడలు ఆ రీతినే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెప్పాలి కాబట్టి ఎందుకంటే వాళ్ళు నశించిపోతారు కాబట్టి చూడండి కాబట్టి ఆ రీతిగా ఆ మూసి విధేత పోయి ప్రవచనం చెప్పిండు కానీ యోనా గ్రంథం మనం చూస్తే ఎట్టు ఉంది యోనా దేవుడు యోనా నిన్నవే పట్నం నాశనం కాబోతుంది నువ్వు పోయి ప్రకటించు దానికి దుర్గతి గతి సంభవించబోతుంది భయంకర పాపంలో ఉన్న వాళ్ళు ఓ చెప్పు యోనా అని యోనాను పంపిస్తే యోనా ఏం చేసిండు పర్శించకు పోయిండు తర్శించుకుపోయిండు కాబట్టి దేవుడు నినివేకు బొమ్మంటే వాళ్ళు తర్శించుకుపోతున్నారు ఈరోజు దేవుడు చెప్పిన పనికి బొమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక దగ్గరికి పోతుండ అంటే ఇక్కడ ఏం చేస్తుండో కొంత అవిధేయత చూపిస్తుడు ఒక ప్రవక్త విధేయత చూపిస్తాడు ఒక ప్రవక్త అవిధ్యత చూపిస్తాడు దాని అర్థం ఏంటంటే ఎంతో మంది విధేత చూపించి దేవునికి పిలుపుకి స్పందించి పోయి వెళ్తున్నారు వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు ఆయన విధే అవిధేత చూపించి పోయి అక్కడే కడుగు పోతున్నాడు కానీ పోయిన వాడిని దేవుడు ఇచ్చిపెట్టిందా మళ్ళీ ఏదో ఒక లేదా తర్వాత పోయి మూడు దినాల్లో ప్రయాణంత దూరం పోయి ప్రవచించిండి ఆయన అందరు గోనె కట్టుకొని మొత్తం పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకుంటే దేవుడి శిక్ష తప్పించిండపట్నానికి చూడండి ఒకవేళ యోనా నిన్వే పోయి సువార్త ప్రకటించకపోతే ఇంకొకరు పంపేవాడేమో అంటే అట్ట అర్థం చేసుకోవాలి లేకుంటే ఇంకో ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఆ పట్టణం పోయి సువార్త చెప్పపోతే వాళ్ళంతా నశించిపోయే వాళ్ళే అట్ట ఒక కోణంలో కానీ ఇంకొక దశలో చేసుకుంటే నువ్వు ప్రకటించకపోతే కూడా నశించిపోతారు ప్రకటిస్తే వాళ్ళు ఎందుకు దేవుడు అంతగా మనిషికి ప్రాధాన్స్తుండడు ఆయన ఎందుకు అవసరం దేవుడు మనుషుడు ఎందుకు కోరుకున్నాడు ఈ రోజు నిన్ను నన్ను ఎందుకు కోరుకున్నాడు ఆయన సంధిలో మనం ఎందుకున్నామంటే అందుకే దేవుడు మనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది మన ప్రభు ఆయన ఎంతగా ఆయన ఆయన రూపాన్ని ఆయన స్వరూపాన్ని నీలో నింపుకున్నాడు నీలో ఇమిడిపోయింది ఆయన అంతగా ప్రభు మనల్ని ప్రేమించింది కదా దేవునికి ప్రతినిధులు అది మామూలు విషయమా మీరు దైవములు ప్రభు అంటే అలాంటి దైవత్వాన్ని ప్రభు మనకిచ్చిండు కదా అది ఎంత విలువగలదు ఎంతో అందుకే సువార్త ప్రకటించే పాదములు ఎంతో సుందరమైనవి అంట ఎంతో సుందరమైన అంట ఎంత గొప్ప ధన్యత ప్రభు ఇచ్చాను దేనికి పనికిరాని మనల్ని దేవుడు పెంటకొప్పలు మనల్ని మట్టి పురుగు మనల్ని దేవుడు పైకి లేపి ఎంతగా ధన్యత ఇచ్చినంటే ఒక్కసారి ఊహించుకుంటే ఎంత భయమేస్తో అంతగా ప్రభు అంతగా ప్రేమిస్తాడా అంత గొప్ప దేవుడు చూడండి ఎందుకంతగా అంటే నా ప్రజలు నశించిపోతున్నారు నా బిడ్డలు నశించిపోతున్నారు కాబట్టి మీరు పోయి చెప్పాలా ఎన్నో ప్రాంతాలు ఎన్నో మారుమూల గ్రామాలు నాకు అనిపిస్తుంది ఒకసారి అటు వాళ్ళు పోయి చెప్తుంటే వాళ్ళన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ విధానాలు చూస్తుంటే అంత భయంకరంగా అనిపిస్తూ కాబట్టి ఎవరు వాళ్ళకు చెప్పాల మార్గం ఇన్నొక ముసలములు యాభై అరవై సంవత్సరాలు ఒక ఊరికి పోతుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు చెట్టు కింద కూర్చుని వాళ్ళు చెప్తున్నారు మా మీరు మీరు ప్రార్థన చేసుకుంటారా వెళ్తారా అంటే వెళ్తాం వెళ్తాం అని చెప్పింది సరే వెళ్ళింది కరెక్టే ప్రభువుకి మీ జీతాలు సమర్పించుకున్నారంటే లేదు లేదు అన్నది మరి చర్చికి పోయి ఎందుకు ఎందుకు పోతున్నారు చర్చికి వాకింగ్ ఏంటంటే మేము చర్చి మరి మానుకోవచ్చు కదంటే లేదు లేదు మానుకుంటే అట్లా మేము ఖచ్చితం పోవలసిందే వాళ్ళకి తాగుడి అలవాట్లోనే అన్ని అలవాట్లు ఉన్నాయి వాళ్ళకి అంత భయంకరమే మరి ఏంది మీ పరిస్థితి అంటే అప్పుడు వాకింగ్ చెప్పిన వాళ్ళకి వాళ్ళకి ప్రసంగి గ్రంథంలో చెప్పిన వాక్యం నేను అభిప్రాయము నీ లేత వయసు నీ హృదయంలోని వ్యాకులము మీ దేహాన్ని చేరిపది ఏదన్నాది తొలగించుకో అని చెప్పి అక్కడి నుంచి స్టార్జిస్తే వాక్యము వాళ్ళు అప్పుడు వాళ్ళు కనిపిగలిగింది వాళ్ళకి ప్రార్థన చేయించిన పాపాలు ఒప్పించిన మళ్ళీ ఒక రోజు వస్తా మీ ఊరికి అప్పుడు మరి మీరు ఎలాంటి పాగులు అదే వినాలా మీరు వాగ్దానం చేసిన దేవుడికి మీరు ఒప్పుకున్నారు అయ్యా మాకు ఊరు చెప్పలేదు అంటే మరి ఎందుకు పోతాను చర్చకి ఇప్పుడు తెలుసుకో దేవుడి దేవుని కృప దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ వయసు దాటిపోతుంది త్వరలో మీ కాళ్ళ ముగించిపోతుంది తీర్మానించుకొని మీరు పాపాలు ఒప్పుకుని స్వీకరించి మీరు ఉదయాల్లో మారుమనిసు పొంది వాప్యసం తీసుకుని ప్రభుకరికి జీవించండి ఎందుకంటే ఆయన రాకడ త్వరగొంది ఏ క్షణం రేపు ఏం జరుగుతుంది తెలుసా ఏ క్షణం ఈ క్షణం నువ్వు చనిపోతు నువ్వు నరకనికిపోతు ఎన్నో వాక్యాలు చూపించే వాళ్ళు చెప్తే వాళ్ళు ఎంతగా ఎన్నర ముసలో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం దాటిపోతుంది కదా తెలియదు వాళ్ళకి చూడండి మేము పోయేది ఇంకొక ఊరు ఆ ఊరికి పోయినం ప్రే చేయని ఒక ఇంటికి ప్రే చేయనికపోతే అక్కడ వాళ్ళు దొరికింది వాళ్ళు ఎవరు వదిలిపెట్టేది లేదు చెప్పుకుంటూ పోవటమే దోహపడి కూడతా అంటే ఎందుకు ప్రభు మనకి ఏంటంటే మనం మన దేవుడు మన ఈ లోపల పెట్టింది అందుకోసం అది మర్చిపోవద్దు మనం మనం ఏదో చేసేది కానీ కదా అది బాధ్యత అది విధానం సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమణుడు పౌలు తర్వాత ఉచితంగా ప్రకటిస్తే నాకు జీతం అన నాకు ఏంది జీతం నేను సువార్త ప్రకటిస్తే నాకు ఏంది లాభం వాళ్ళ అంత దూరం వచ్చేసి అంత లోపల పోయి చెప్తే నాకు ఏంది లాభం చాలా మంది ఆగిపోయినారు వస్తా వస్తే మేమిద్దరమే మిలిపి నలుగురున్న వాళ్ళు ఇద్దరూ అయిపోయింది అయినా కాంప్రమైజ్ కాలే అంత దూరం పోయి చెప్పి వాళ్ళకి వచ్చిన అన్నిలు వాళ్ళు ఎంత బాగా పాటలు పాడతారంటే పిల్లలు పెద్దలంతరూ వచ్చిన అంత స్వరం నేర్చుకున్నారు ఆ ఎంతగా ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ అయింది పదిహేను ఇరవై మంది వస్తున్నారు వాళ్ళు వాళ్ళు అంటున్నారు మళ్ళా అయ్యా ఫ్రైడే రోజుగా శుక్రవారం కూడా పెట్టయ్యా మాకు ప్రార్థన అంటున్నారు అంటే వాళ్ళకి ఎంత ఆసక్తి వచ్చింది అన్ని తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఆ రోజు ఎంతగా దేవుడు మాట్లాడంండు వాళ్ళకి జాగ్రత్తగా దేవుడు ఇంతగా నడిపించిందంటే ఆ రీతిగా నడిపించింది ఎంత సంతోషం అనిపించింది అంటే ఇవన్నీ మనకి దేవుడు ముందే చెప్పిండు ఏదో ఉత్తమమైన దేవుడు ముందే చెప్పిండు మరి ఉత్తమమైన ఎన్నికొంది మార్తా ఐక్యమైన విషయాలతో పట్టుకుపోతుంది ఈ లోకం అంతా అట్లనే ఉంది ఒకప్పుడు ఉంటే మనం ఆ రీతిగా ఆయన కృప వల్ల ఆయన దయ వల్ల ఆయన కరుణ వల్ల మనం ఆ రీతిగా దేవుడు ఆ విధానంలోకి నడిపించడానికి ఎంతో వందనాలు కదా ప్రభుకి ఆయనకే మహిమ కాబట్టి ఆయన రాకడా సంయుక్తమంది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా మనలో దేవుని స్వరం బయటకు రావాలా దేవుని అంటే మనమే ఎరిసలేమంటే మనమే ఎరుసల నుంచి ఏహో వాకు దేవుని వాక్కు నీ నుంచి బయటకు రావాలా అనేకులు కదిలింప చేయాలా అనేకులు ఎంతో మంది బాగుపడతా ఉంటారు స్వస్థతలు పొందుతూ ఉంటారు వాళ్ళ హృదయంలో ఎంత ఆనందం వేదన ఉంటుంది చూడండి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రజలు వాళ్ళు ఆదివారం తగ్గు నడిపిస్తారు డెబ్బై మంది ఉంటారు చర్చకు కానీ ఆదివారం దత్తికి మిగతా వాళ్ళు ఏం పనిచేయరు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు ఆదివారం రోజు వస్తారు అరుస్తా ఉంటారు మనం వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఏదో అయితే పని బాట్లు అక్క వచ్చి అక్కడి నుంచి ఇంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వాకింగ్ చెప్పాలి సంఘం లేదు ఏం లేదండవరేమనుకున్నా పర్లేదు మనకు దేవుడు ఇచ్చిన పిలుపు మనకి ఇచ్చిన భారం చేసుకుంటూ ముందు పోవాలా వాళ్ళు కూడా ప్రభులో నడిపించాలని మనం కూడా ప్రయాసపడాలా ఎందుకంటే ఆయన రాక తొరగొంది మనం సంపూర్ణమైన ఆనందం సంతోషం ఆయన సంతోషించాలి మన ఎందు సరిపోదు కదా ఆయన ఆయన సంతోషం మన పరిపూర్ణం కావాల చూడండి కాబట్టి యోనా ఏ రీతిగా ఆ తర్వాత మళ్ళా ఆయన విధేత చూపించిండు తర్వాత ఆయన బయట తీసుకొచ్చిండు మళ్ళీ సువార్త చెప్పించిండు కాబట్టి చూడండి యోనా పోయిండు ఆ కాబట్టి అలాంటి యోనాలు ఎంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రకటించి మనము ప్రభు కొరకు జీవి ఆయన రాకడం బహు ఆయన ద్వారం దగ్గర ఉన్న రెడీగా రావడానికి వచ్చినప్పుడు లెక్కడుగుతాడు నీకు ఇచ్చిన వాటిని నీవేం చేసావు అది ఆ వాక్యం చూస్తే ఎప్పుడు భయమేస్తా ఉంటది ఆయన లెక్క చూసుకొని మళ్ళీ తిరిగి వస్తాడు మన కాబట్టి మన జాగ్రత్తగా ఉండాలా కాబట్టి చివరి కాలంలో మన విశ్వాసాన్ని కోపలు కోల్పోకుండా దేని గురించి మనం చింతించుకున్నాం దేని గురించి భయపడకుండా అన్ని విజ్ఞాపన ప్రభు చేస్తూ మన ముందుకెళ్తూ మన తలంపులు ఆలోచనలు అన్ని ఆయనే కాపులో ఉంచుతాడు నడిపిస్తాడు ప్రభు ధైర్యంగా ముందుకెళ్లాల దేవుడు ఆ రీతి అందరినీ ప్రభు నడిపిస్తాడు ఆ రీతిగా కాబట్టి మనం భయపడకుండా సంతోషంగా ఆనందిస్తున్నలా సమస్య వచ్చిన ఏదొచ్చినా సరే మనం భయపడొద్దు అయితే ఇంకొక వాక్యం చేసి నేను ముగిస్తాను పౌలు అదే అధ్యాయంలో ఒక వాక్యం ఒక విషయం ప్రభు పౌలు మనకి జ్ఞాపకం చేస్తారు అది పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఒక విషయం ఆయన గురించి చెప్తున్నాడు పౌలు గురించి పౌలు గురించి ఒక ఒక విషయం చెప్తుడు అయితే ఎనిమిది వచ్చిన చాలా ముఖ్యమైన వాక్యం అయితే ఇక్కడ పదకొండవచనంలో నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంపృ సంతృప్తి సంతృప్తి కలిగి ఉండని నేర్చుకున్నాను ఇది మనం నేర్చుకోవాలి సేవ జీవితంలో నేను నాకు కొదువు కలిగినందువల్ల ఇట్లా మాట్లాడతలేను నాకు ఏదో కలిగింది నాకు ఏదో అది అయింది అని చెప్ చెప్తలేనని కానీ నేను ఏ స్థితిలో ఉన్నా కానీ నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలోనే సంపృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలంట ఒక స్థితి ఆ రీతికి వస్తుంది ఒక దశ ఆ రీతికి వస్తుంది ఇంకొక దశకు నువ్వు పోవాలంటే నువ్వు అది నువ్వు అనుభవించి తప్పదు అది అది పరీక్షింపబడాలి అన్నట్టు అది సంతృప్తి అంటే దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలా అంటే సంతృప్తి అంటే తృప్తిగా జీవించాలా ప్రభులు కృతజ్ఞతగా ఆనందంగా జీవించాలి అన్నట్టు తర్వాత దీనస్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ నిరుగుదును ప్రతి విషయంలో కాబట్టి దీనత్వంలో ఉండ నిరుగును సంపన్న స్థితిలో అంటే డబ్బుగా ఉన్న దాంట్లో నేను ఉంటాను లేని స్థితిలో అట్లనే ఉంటాను కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఒక్కటే రీతిగా ఉండాలి అన్నట్టు అట్లా ఆనందించాలి ప్రభులు ఉన్నప్పుడు ఆనందించాలి లేనప్పుడు ఆనందించాలి ఉన్నప్పుడు ఆనందించి లేనప్పుడు గమ్ముండేది కాదు అది నిజమైన సంతోషం లోకసభన సంతోషం అది తనిగేది గొనిగేది అది వద్దు మనకి చూడండి దీనస్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును తర్వాత ప్రతి విషయంలోను అన్ని కార్యములలోనూ ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల కడుపు నింపుకుంటే ఆకలి కొనుక్కుంటే సమృద్ధి కలిగి ఉంటే ఎందును లేములోనూ ఇది అన్నిట్లో నేర్చుకోవాలంట ఇది ప్రయత్న ఇది ఇది మనం ఈ ప్రిన్సిపల్ మనం పాటిస్తూ ఉండదు కదా కాబట్టి మనం కూడా ఇట్లా ఉండాలి ఎందుకంటే ఏ టైం ఎటువంటి తెలియదు కదా ఊరికి ఒక దశలో నిన్ను ఎక్కడో పంపిస్తే అక్కడ ఆహారం దొరకదేమో నీకు ఏలలా ఏలేని పోషించాడు దేవుడు అంటే ఒక దశలో పోషిస్తున్నాయి మనం కాబట్టి ఎందుకు ఏంటంటే ఏదన్నా అనుభవించాడు మనం అనుభవించలేదు నేనైతే అనుభవించలే కానీ దేవుడు ఆ విధంగా వస్తే మీరు ఏం చేస్తారు మాదిరి అన్నిటిని నేర్చుకోవాలంట అన్నిటిని ప్రాక్టీస్ చేయాలా మనుషులు రొట్టె వల్ల జీవించడు దేవుని మాట వల్ల జీవిస్తాడంటే మాట వల్ల కూడా జీవించవచ్చు అనేది వాక్యం రొట్టె కాదు ఒక రొట్టె లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంది ఆయన మాటతో కూడా జీవించవచ్చునంటు సరే ఆయన మాట లేకపోయినా ఒక రొట్టె దినేని బతుకొచ్చు కానీ జీవం ఉండదు అన్నట్టు జీవం రెండు అవసరమే కదా రెండు అట్టు బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత నన్ను బలపరచు సమస్తం చేయగలను చూడండి నన్ను బలపరచు అనే ఆయన బలపరచపోతే మనం అన్ని చేయగలమా చేయలేము మనం కాబట్టి ఆయనే మనం బలపరిచేవాడు మనకు బలం ఇచ్చేవాడు నడిపించేవాడు కాబట్టి అదే ప్రయాసంలో మనం ముందుకు వెళ్దాం ప్రభు నడిపిస్తాడు ఆయన స్వరము ఆయన ఆయన స్వరము మనం అనేకులు వినిపింపజేయాల అనేకుగా స్వాత చెప్పాలా ప్రభులు ఆనందించాలా మన సాధ్యం మనం చింతించుకున్న భయపడకుండా ముందుకు సాగిపోవాలా అలాంటి కృపలు మనం ప్రభు నడిపించాలా ఆయన రాకడ తొరగొంది మన సిద్ధపడి అనేకులు సిద్ధపరచ అనేకులు ప్రభువులు నడిపించాలా దాని కృపలో ప్రభు మమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేస్తాం పరశుద్ధి దేవ మా ప్రియ పరలోక తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అయినా నీకు ఎంతో గొప్ప దేవ నా ప్రవ్వ నైనా ఎల్లప్పుడూ ప్రవ మేము ఎంతో ఈ లోకంలో ఎక్కడ ఆనందం ఎక్కడ సమాధానం సర్వ సంపూర్ణత మీలో నుండి ప్రవ్వ కాబట్టి మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేం ప్రవ్వ కాబట్టినైనా అన్ని స్థితులు మేము నేర్చుకోవాలా ప్రవ్వా ఎందుకంటే ప్రవ్వా మేము ఉంటుంది శ్రమల కాలం కాబట్టినైనా ఏది ఉన్నా కానీ ప్రవ ఏమున్నా లేకపోయినా మీకుంటే మాకు చాలు మీ మాట చాలు ప్రవ్వ మీ చూపు చాలునైనా మీరున్నారు మాతో మా హృదయాల్లో సమస్తం మాకు ఉంది ప్రవ్వ కాబట్టి మీరు మా హృదయాలుంటే మాకు ఎలాంటి భయం లేదు ఎందుకంటే ప్రవ్వ మీరు మీ వశం మేం కావాలా ప్రవ్వా అంటే మమ్మల్ని మీ వశం చేసుకోండి మాకు సూర్చక్రియలు ఈ లోకంలో ఈదులు గ్రీసులు చేస్తూ సూర్చక్రియలు అడుగుతున్నారు కాబట్టి మేము తెలివేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం ప్రవ్వ ఈలో జ్ఞానం ఎదుగుతున్నది లోకంలో ఏదో వ్యక్తుంది లోకంలో కానీ మేము మిమ్మల్ని వెతుకుతున్నాం ప్రభావ మీరు చెప్పిన మాటని వెతికి దాన్ని రక్షిస్త మీరు ఎట్లా వచ్చిందో ఆ నశించుకున్న వ్యక్తి నీ నామం నిమిత్తమై అలాంటి సేవలో మమ్మల్ని నడిపించమని ప్రదిష్టమైన మమ్మల్ని బలపరచండి మాకు ఇంకేమైనా బలహీతలు ఉంటే ఈ వాక్యం ప్రకారంగా మా జీవితాలు ఒకవేళ ఎక్కడ మేము తప్పిపోయినా ప్రభావ మమ్మల్ని క్షమించండి అయినా మమ్మల్ని సరిచేయండి మీ సంపన్నతను నడిపించి తీయ నుంచి చింతించుకున్న భయపడకున్న విశ్వాసం కర్తగా కొనసాగించేవారని మీ చూస్తూ మా గురి ఎద్దకు పందిం పరుగులు మేము పరిగెత్తాలా బహుమానం పొందుకోవాలా ప్రభ మీ తిరిగి వస్తారు లోకంలో అప్పటి వరకు మేము పరిగెత్తని ఉండాలా ప్రవ్వ అలసట పడకుండా ప్రవ్వ దేనిచల్ల మీరు చెక్కబడకుండా దుష్టుడు అనేకమైన వలలేస్తున్న ప్రవ్వాట్లో మేము చిక్కబడకుండా తండ్రి మీరు మాకు సహాయకు నడిపించండి వాడు మమ్మల్ని జల్లేజడతా అని చూస్తుండడు ప్రవ్వా అయినా కాని ప్రవ్వ మీరు మా కొరకు వేడుకున్నారు ప్రవ్వ రైతానికి మమ్మల్ని అప్పచెప్పలేదు ప్రవ్వ మమ్మల్ని మీకు మీరు మా పేతురు ధనిషన్ చూసిన దుష్టుడు ప్రవ్వ కానీ మీరు మా కొరకు వేడుకున్నారు పేతులు కొడుకు వేరు వేడుకున్నారు మీరు కాబట్టి ప్రవ్వ మీరు అన్నారు పేతుతోని తిరిగి నీ సహోదరుని స్థిరపరచమన్నారు ఎందుకు ఇంతవరకు కాపాడి అంటే మీ కృపనైనా మా సహోదరులు ఉన్నారు ఎంతో మంది లోకంలో అందరినీ స్థిరపరచడానికి మమ్మల్ని నిలబెట్టుకున్నారు నీకు ఎంతో అన్నా ప్రవ్వ మీరు అక్కడ నేను సిద్ధపడాలా నీకులు సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వ ఆ ప్రయాణం కొరకు మీరు సిద్ధపడాలా మీరే మమ్మల్ని సిద్ధపచ్చండి మమ్మల్ని నడిపించండి బలపరచండి ప్రతి సంస్థల నుంచి సోదరుల నుంచి మాకు విజయం దైత్యమని ప్రాదిష్టం వాటిని జయించాలా ముందుకు పోవాలా ప్రభావ మోస ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాను అధికారం ఇచ్చినారు పవర్ ఇచ్చినారు అధికారం ప్రాబ్ మాకు కూడా ఇచ్చినారు కాబట్టి మేము పాయలు చేసుకుంటూ మీ ప్రజలను తీసుకొని పోవాలా పర్లోక రాజ్యాన్ని తీసుకొని పోవాలా దుష్టి విజయం పొందుకుని తీసుకొని పోవాలా అలాంటి విశ్వాసమైన జీవితం బలమైన ప్రార్థన జీవితం కలిగి మేము ముందుకు పోవాలన్నా సహాయపడండి ప్రతి చోట మీ కొడుకు మమ్మల్ని శాసనం పెట్టుకున్న అయినా ఆ రీతిగా ప్రభు గ్రూప్ లో ఆశ్రయించండి ఆశ్రయించి బలపర్చండి నూతనంగా అభిషేకించి ప్రతి కుటుంబాలకు శాంతి సమాధానం ఇచ్చాను కుటుంబాలు బలపరించి ఈ నామాన్ని మేము తెచ్చుకొని సిద్ధపరచుకోమని త్వరలో అన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాదేశం తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధి ఎక్కడ చూసినా అది చెడి ఎక్కడ చూసినా రోజు సమాధానం లేని స్థితి కానీ ప్రభావం మీలోనే సమాధానం ఉందనే విషయాన్ని జ్ఞాపకం కాబట్టి నేను ప్రతి ఒక్కరికి సమాధానం రావాలంటే నేను ఇట్లా సత్యాన్ని మేము అటువంటి ప్రాణికొరికే మీరు వాళ్ళలో ఒక నేను కాబట్టి కాంప్రమైజ్ కాకుండా ఆ పనులు మేము నిమగ్నం వింటుండగా నడిపించామని ప్రార్థిస్తున్నాం పరిశుభాత్మ అనుగ్రహించండి నేను ప్రభుత్వం ఆదాయ చేయండి మా శరీలను స్వస్థపరిచిస్తున్నాం కొన్న వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాం పెట్టి మనందరికీ మీరు అక్కడ బహు సమీపం ఉంటుందని మనం సిద్ధపడాలనేటువంటి సిద్ధపరచాలి అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఏసుక్రీస్ మనతో ఏసుక్రీస్తు కృపా సద నడిపినప్పుడు మనందరికీ సదాకాలతో